అయితే ఎవరైనా మీలో శంక చేస్తారు ఏమనంటే ప్రత్యక్ష ప్రమాణం చేత మేము ఇది ఘటమో ఇది పటమో అని అంటే ఈ ఘటపటం ప్రపంచాంతర్గతమే కదండి అంటే ప్రపంచం కూడా ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతుందా లేదా తెలుస్తుంది కదా తెలుస్తుంది అట్లే అనుమానం చేస్తున్నాము అర్థాపత్తి ప్రమాణము శబ్ద ప్రమాణము ఇవన్నీ కూడా ఉపయోగించి ఆ ప్రమాణాల చేత మేము జగత్తును తెలుసుకుంటున్నాము కదా మరి ఈ జగత్తు అప్రమాణికము అంటే ప్రమాణ కాదు అని మీరు ఎలా చెప్తున్నారు అని మీరు అడుగుతారు ప్రత్యక్షాది షట్ ప్రమాణాలేవైతే మనం వేదాంతంలో మరి పూర్వమీమాసకులు కుమారులు బట్టి చెప్పిన ప్రకారంగా ఈ ఆరు ప్రమాణాల చేత మనము ఈ జగత్తులో వ్యవహారం చేస్తున్నాం ఈ ఆరు ప్రమాణాల చేత జగత్తును తెలుసుకొని వ్యవహారం చేస్తున్నాం అన్నప్పుడు ఈ జగత్తు ప్రమాణ గోచరమైంది కదా అప్రమాణికమని మీరు ఎలా చెప్తున్నారు అని అంటే ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా దేహాత్మ ప్రత్యయయో యద్వత్ ప్రమాణత్వే న లౌకికం తద్వదే వేదం ప్రమాణం త్వాత్మ నిశ్చయాత్ నేను దేహమును అని ఈ బుద్ధి ఈ జ్ఞానము వ్యవహార దశలో ఇది ప్రామాణికం ఉంటుంది ఈ లౌకిక ప్రమాణాలు కూడా ఈ దేహమే ఆత్మానే వ్యవహారంలో ఎంత ప్రామాణికమో అట్లే ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా ఈ లౌకిక ప్రమాణాలు కూడా ప్రామాణికములే ఎంతవరకు ఆత్మనిశ్చయాత్ ఆత్మనిశ్చయం అయ్యేంతవరకే ఆత్మనిశ్చయం అయితే ఈ ప్రమాణాలు కూడా అప్రమాణమే అని పూర్వమే తెలుసుకుంటూ వచ్చాము అందుకని ఈ జగత్తు గాని జగదంతర్గతమైనటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా అప్రమాణికములే ఎందుకు బాధ అయిపోతాయి కాబట్టి మరి ఏది ప్రామాణికము అంటే కేవలం పరబ్రహ్మ వస్తువే ప్రామాణికము బస్ అంతే ఎందుకు అది శృతిశుద్ధమున్నందువలన శృతి ప్రతిపాద్యం ఉన్నందువలన తంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అనే విధంగా ఉపనిషద్ గమ్యమైనటువంటి పురుషుని గురించి అడుగుతున్నాను అంటూ అక్కడ అడిగినాడు కాబట్టి ఈ ఉపనిషద్గమ్యమైనటువంటి పురుషుడే మనకు ప్రామాణికము ఎందుకు మనకు ఉపనిషత్తులే ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కాబట్టి ఉపనిషత్తులే ప్రమాణం కాబట్టి ఆ ఉపనిషద్గమ్యమైనటువంటి పురుషుడు పర వస్తువే ప్రామాణికము తదితరం అప్రామాణికం అందువల్ల బ్రహ్మం సత్యము తది భిన్నమంతా కూడా అప్రామాణికము అని ఇంత పర్యంతం నలభై శ్లోకం నుంచి యాభై శ్లోక పర్యంతం మనము తత్పదార్థ శోధన ఒక ప్రకారంగా చేస్తూ వచ్చాం